పరిశుద్ధుడా మహాఘనుడ సర్వోన్నతుడా మహిమలో నివసించిన ఏసయ అగ్ని స్వరూపుడు నా తండ్రి ప్రభ అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా దేవ నా తండ్రి సమీపించిన తేజస్లో నివసించే ఏసయ సెరూబుల శరూబుల యొక్క స్థుతి గానముల మధ్య నివసిస్తున్న నా తండ్రి ప్రభా మీ సన్నిధికి మేము చేరి ఉంటున్నాం ప్రభా ఈ సాయంత్రకాల సమయపు ప్రభను అతని దీవెనలు మాకు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ నడిపించండి పాఠంగా వస్తుంది ప్రతి విధమైన అధికార బంధించండి నీ యొక్క కృపలు బిడ్డ జ్ఞాపం చేసుకుని వారిని లాక్కరండి నాయన ప్రభానతండి మరి ఏ ఏ పని నిమిత్తమే ఎవరెవరు వెళ్తున్నారో ప్రభావతం అండి సర్ సరైన సమయానికి ప్రభా వాక్యం వినటకు ప్రభానతండి వారిని పేపర్ ఇలా ప్రభా ఆయతపరచమని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నతండి ఇక కూడికలో ప్రభానతండి సమస్త ఘనత మహిమ ప్రభావులు మీకే చెల్లును కాక తండ్రి ప్రభా మీకు కలుగును కాక నైనా మనుషులకు కాదు ప్రభా మహిమ చెల్లించటకు ప్రభావనతండి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు నేను మహిమ పరిచి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నతండి కృపమ్మయడా సర్వసత్య సంపన్నుడా శక్తి మంత్రుడైన ఏసై అని కృపను బట్టి నీకు వందనాలను ఆయన పరిశుధాత్మ చేత మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ పరశుధాత్మాని ప్రభ మా పైన అభిషేకించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీకు రెండంతల ఆత్మచేత వీళ్ళందరినీ అభిషేకించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ కుటుంబంలోని కేబీపీఎం మినిస్ట్రీస్ ఫ్యామిలీస్ అందరినీ ప్రభ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అభిషేకించండి బలపరచండి సిద్ధపరచండి నా తండ్రి సంపూర్ణంగా నా తండ్రి నీ అందు ప్రభ జీవించే కృపదయ చేయండి ప్రతి వారిని కూడా నా తండ్రి లేవరెత్తండి రెండంతలు ఆత్మ చేతి అభిషేకించండి నాయన నా తండ్రి ఏసే అనేక వాక్యం బట్టి వాగ్దానం బట్టి నీ ఆజ్ఞలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ అతని మేము ఎంత నిమిత్తమై పేరుగబడ్డామో ప్రభ మీరు ఎదిగిన దేవుడు నా తండ్రి ప్రభ మా అవసతులు కూడా మీరు ఎరిగి నా తండ్రి ప్రతి ఒక్క అతని అవసరం ప్రభ మరి అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేది దేవుడు ప్రభ ఇక కూటమిలో నాచండి ప్రతి కుటుంబం ని జ్ఞాపకం చేసుకోనండి ఆటంక పరుస్తున్న అంధకారం అంత చీపటి శక్తులని ఏసు శక్తి కల నాంలో దేవనతుడిని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యంలో చూచుటకు ప్రభ మనోనేత్రను వెలిగించండి నాయన చలారిపోతున్న ఆత్మలను ప్రభనతని ఉజ్జీవింపచేయండి ప్రభ ప్రతి విధమైన అస్వస్థతకు ప్రభనతుని సంపూర్ణ స్వస్థత దేయండి శరీరంలోని ప్రతి బలహీనలను కొట్టివేసి నీ కృపల జ్ఞాపకం చేసుకోనండి ఏసయా అని మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవాన్ని నడిపించండి సహాయం చేయండి ఇంత మటుకు ప్రభ మీరు మా జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యంలో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి నా ప్రభ నా విమోచకుడవు సజీవుడవు ప్రభ అతని నీ గురించి సాక్ష్యం ఇచ్చి బిడులుగా మమ్మల్ని సజీవ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం కూడా ప్రభ నడిపించిన దేవుడు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాతావరణం నీకు స్వాధీన పరుచుకున్నవు తండ్రి నీకు వందనాలు తెలిస్తున్నాం ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ప్రభ అతని ఎలాంటి ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కొట్టివేయబడాలి సహాయం చేయండి నాయన ప్రతి విధమైన శోధలను తప్పించండి దు్రాత్మలను పారద్రోలండి ఏసన్ అతని ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని ప్రభుత్వ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అతని విన్న వాక్యం ప్రతి ఒక్క జీవితాల్లో ఫలింప చేయండి ప్రభ నీ నిస్తారమైన నిశ్చేజమైనటువంటి జీవితాలలో ప్రభ జీవమును ఉజ్జీవమును దయచేయండి ప్రభ నాతండి చనిపోతున్న ఆత్మలను ప్రభ లేవనెత్తు నా తండి ప్రభ నతండి మరణ చేయబోన్న ప్రతి ఆత్మని వెలిగించు నీవే నాయన నా ప్రభ విశ్వాసంలో మేము జీవించి ప్రభ నీకు రాకడకు మేము సిద్ధపడినట్లు ప్రభ నీకు సాక్షి బిల్లుగా మమ్మల్ని జీవింపజేయమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్యనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనము ప్రార్థనే ప్రధానము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనితే పరాజయము ప్రభువా ప్రార్థన లేపయ్యాధించకుండా ప్రభువా ప్రార్థన లేపయ్యా ప్రార్థించకుండా నేనుండనైనయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా ప్రార్థనల నీ పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రార్థము ప్రార్థన లేనిదే పరాజయము ప్రార్థనలు నాటునది ప్రార్థనలో పోరాడున్నది పోవుట అసాధ్యము ప్రార్థనలో పోలది ఉండకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకునాడిన పతనం అవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకురాడిన పతనం అవుట ప్రసా అసాధ్యము ప్రార్థనలో ప్రాకునాడునది పతనం ప్రార్థనలు పదునైనను పని చెయ్యకపోవుట సాధ్యము ప్రార్థనలు పదునైనది పని చెయ్యకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యాథించకుండా నేనుండలేనయా ీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయాార్థన ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవట అసాధ్యము ప్రార్థనలో ములుగునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో కన్నీళ్లు తరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో ములుగునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడపకుండా నా సాగదయా ప్రార్థన పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిద పరాజయము ప్రార్థన పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేని పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేను ఉండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేను ఉండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా పాదాలు తడపకుండా నా పయనము సాగదయాార్థన వలనే పయనము రాధనే ప్రాకారము ప్రార్థనే ప్రార్థము ప్రార్థన లేనిది పరాచన్ థ్యాంక్ యూన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ ఈరోజు మనం వాక్య ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి నేను ధ్యానించిన వాక్యములలో మొదటి తెసలోని కీలకు రాసిన పత్రిక మొదటి తెసలో నీ కీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయం మధ్యలో మనకు కావాల్సిన వచనములు ఉన్నాయి ఫిఫ్త్ చాప్టర్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ వర్స్ వరకు ఫస్ట్ తెసలోనియన్స్ సిక్స్టీన్ 5th chapter 16 to 20 మొదటి తెస్లోని కీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై వచనాలు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానం చేద్దాము కృపామయుడ సర్వశక్తి పరిశుద్ధాత్మ తండ్రి నీ యొక్క పాద సన్నిధికి చేరుకున్నాం నాయనా నీ యొక్క వాక్య ధ్యానంలో మేము ఉంటుండగా ప్రభ ఆత్మ జ్ఞానంతో మాకు నా తండ్రి మాట్లాడండినైనా మా యొక్క హృదయంలో తెప్పరిలో చేయండి ప్రభ నీ యొక్క హత్తుకొని జీవించుటకు ప్రభ మేము మర్చిపోయిన విషయంలో మాకు తిరిగి జ్ఞాపకం చేయమని ఏసే నా మా యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించి ఈ వాక్యంను ఫలింప చేయమని ఏసే శక్తి కలిగామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మొదటి టెస్ట్ లో నీ కీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై వచనాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు దాంట్లో మనం కొన్ని తీసుకుంటున్నాం వచనాలు ఎడ ప్రార్థించండి ప్రతి విషయం నందునూ చెల్లించుడి ఏలాగు చేయుట ఏసు మీ విషయములో దేవునికి దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి దీంట్లోని మెయిన్ పాయింట్స్ అనమాట 16 నుంచి ఇరవై వచనాలలో దేవుని చిత్తము ఏంటి ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎడ ప్రార్థించాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగ చేయట ఏసుకరిస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది ఇవన్నీ జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో యాక్టివ్ గా పని చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు అంటే దాని అర్థము మనలని జీవింపచేస్తున్నాడు మనము మృతమై ఉన్నాము పాపంలో పడి చచ్చిన వారి ఉండగా ఆయన మనలను రక్షించుకున్న దేవుడు కాబట్టే మనకు ఆత్మ అనుసంచకరువును దయచేసిండు ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన ప్రతి బిడ్డ విశ్వసించిన వారు ప్రతి ఒక్కరూ పరిశుధాత్మను పొందుకుంటారని తెలుసు మనకి కదా మన వాక్య ధ్యానంలో ఈ పాటికే మనం చాలా చాలా సీనియర్స్ ఈ విషయంలో విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుధాత్మను పొందుకోవాలి పరిశుధాత్మ నడిపింపుతోటే మన జీవిత గమనం సాగుతుంటది కానీ కొన్నిసార్లు మనలో ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ నిస్తేజం అయిపోతుంటాం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది రక్షించబడిన మనము పరిశుధాత్మ చేత అభిషేకము పొందిన మనము ఒక్క స్టెప్ వెనక వేయటానికి కారణాలేంటి చాలా కారణాలు ఉండొచ్చు కదా దేవుడు ఎన్నో సహాయం చేస్తున్నాడు ఎన్నో రకాలుగా మనల్ని ఆదుకుంటున్నాడు ఎన్నో విషయాలుగా మనతో మాట్లాడుతున్నాడు కొద్ ద్వారా అంటే ఒకరికి హెచ్చరించిన హెచ్చరికాది మనకు కూడా అన్వయించుకోవాలి కదా మనకు కూడా అన్వయించుకుంటున్నాం కాబట్టి మనము అను దినము మనల్ని మనము సరి చేసుకుంటూ ఆత్మలో ఎదగటానికి దేవుడు ఒక రకమైన మార్గం ఏర్పరచిండు నాకు అనిపిస్తుంది ఈ మినిస్ట్రీస్ లో నేను చేరడం అంటే ఇది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క కార్యం ఎందుకంటే నేను నా ఉద్యోగం విషయంలో నేను రిజైన్ చేసేసి బయటికి రావటము హైదరాబాద్కి వచ్చి చేరటం ఇక్కడ సెటిల్ కావటము ఇక్కడ నాకు సరి సంఘం కనబడలేదు మంచి సంఘం కావాలి నాకు కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను కాకపోతే ఈ మినిస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత అంటే ఈ మినిస్ట్రీలో ఎప్పటి నుంచో నేను వింటున్నాను వాక్యాలు వింటుంటాను మాకు గ్రూప్ లో వస్తుంటాయి కాబట్టి నోటిఫికేషన్ నేను పాలు పొందడం అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతోంది కాబట్టి దేవుడి కార్యములు అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే నాకు ఈ విధంగా ఒక రకంగా దేవునితో సహవాసం నాకు దేవునితో సహవాసం జరిగిందనమాట ఇది దేవుని చిత్తమై ఉన్నది అని నేను చాలా సంపూర్ణంగా నిర్ధారించుకున్నా దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి అనుదినము వాక్య ధ్యానంలో పాల్గొనడానికి ఇప్పుడు నేను పాల్గొంటున్నప్పుడు నా పిల్లలు వచ్చి కూర్చుంటారు చుట్టుపక్కల మా అబ్బా హస్బెండ్ తిరుగుతూ ఉంటారు అటు ఇటు అడిగిపోతూ ఇటుపోతూ మొత్తం కంటే వాక్యము చెవుల పడుతూ ఉంటది శ్రద్ధగా వినేవాళ్ళు కొంతమంది అటు తిరుతూ ఇటు తిరుతూ వినేవాళ్ళు ఏంట వాక్యం ఆసక్తితో విను వింటున్న వారు కూడా కాబట్టి ఈ విధంగా దేవుడు ఒక రకమైన ప్రార్థన సహవాసం నాకు ఇచ్చినాడని నేను నమ్ముతున్నా కాబట్టి దీంట్లో నేను సంపూర్ణంగా పాలు పొందాలి ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉండకూడదు ఎలాంటి డీవియేషన్స్ జరగకూడదు ఎందుకంటే మనల్ని వాక్యంలోనికి నడవనీయకుండా సహవాసంలో ఉండనీయకుండా రకరకాల దుష్ట శక్తులు పనిచేస్తుంటాయి రకరకాలుగా అది ఒక్క రకం అని మనము చెప్పడానికి వీలు లేదంటే అది రకరకాల ఆయుధాలు మన పైన ప్రయోగిస్తున్నది కాబట్టి సైతాన్ కార్యాలని పరచాలని దాని కార్యంలో లయపరచాలని మనము అనుదినం ప్రార్థిస్తున్నాం కాకపోతే మన ఇంట్లో మనం చేస్తున్న ప్రార్థనల విషయంలో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటది ఇది దేవుని చిత్తమై ఉన్నది ఏంటి ఆ దేవుని చిత్తం అంటే చెప్పగలరా సంతోషంగా ఉండు ఉన్నామా మనము ఎడతెగక ప్రార్థిస్తున్నామా ఈ ప్రశ్న మనం వేసుకుంటే కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది కదా ఉదయం లేసి ప్రభా నీకో నమస్కారం అని చెప్పి పడుకునేటప్పుడు నీకో దండం అని చెప్పేసి పడుకునే చాలా క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి కదా కాబట్టి మన మినిస్ట్రీలో ప్రతి ఒక్కరికి లోతుగా దేవునితో సహవాసము ప్రార్థన ఎడదెగక చేయటం అనేది అలవాటు మనకు ఎందుకంటే అది ఆయన నుంచి మనల్ని ఎవరూ వేరు చేయలేరమాట ఆయన ప్రేమను మనము నిజంగా ఆస్వాదిస్తే ఆ రుచి తెలుసుకుంటే ఆ దేవుని ప్రేమ రుచి తెలియాలి మనకు తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రార్థనకి మనము ఖచ్చితంగా హాజరవుతాం ప్రార్థనలో పాల్గొంటాం ఎందుకంటే సహవాసం లేకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ఫలం ఉండదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో మీరు కూడి ఉన్నప్పుడు అక్కడ నేను సంచరిస్తానన్నాడు అక్కడ దిగి వస్తానన్నాడు ఒక్కరు ప్రార్థన చేసినా వింటాడు ఇద్దరు చేసినా వింటాడు ముగ్గురు కూర్చున్నా వింటాడు సమూహంగా చేరినా కూడా దేవుడు వినేవాడు కాకపోతే బలమైన ప్రార్థనకు బలమైన సహవాసం ఖచ్చితంగా కావాలి సహవాసం తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తే మాత్రము శిక్ష దండన ఉంటాయనేది మనం వేరు మాట్లాడకూడదు ఎందుకంటే అది వాక్యం తెలిసిన ప్రతి బిడ్డకు తెలుసు కదా విశ్వాసికి అందరికి తెలిసింది ఏంటి క్రీస్తుతో సహవాసంలో ఉన్నావా నువ్వు ఆ సహవాసంన్ని కోరుకుంటున్నావా ఈ ప్రశ్న మనం మనం వేసుకోవాలా కదా ఎందుకంటే దేవుడు పేతుడిని ఒక మాట అడుగుతాడు పేతుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు పేతుడికి మూడు సార్లు అడిగితే కోపం వస్తుంది కదా నీకు డెలీ దా ప్రభావితం నీకే తెలుసు కదా అంటాడు అంటే జవాబు ఇచ్చేంత కూడా ఓర్పు లేకపోయింది ఆ క్షణంలో తర్వాత బాధపడతాడు తర్వాత పశ్చాత్తాపడతాడు కానీ ఫస్ట్ టైమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎస్ ఐ లవ్ యూ జీసస్ అని చెప్పగలగలికపోయినాడు ఆయన ఈరోజు నిన్ను అడిగితే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఓ కళ్యాణి నిన్ను నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎస్ ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేనని చెప్పగలను అదేవిధంగా మన గ్రూప్ కూడా అందరూ ఆ మాట చెప్పగలగాలి అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నేను మరణ మీద ఉన్నప్పుడు నన్ను లేవనెత్తిన దేవుడు కదా రోగంలో ఉన్నప్పుడు నన్ను ఆదరించిన దేవుడవు స్వస్థపరిచిన దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్న దేవుడవు ఇవన్నీ మనం నెమరేసుకుంటూ ఉంటే మన దైనందిన జీవితంలో కదా ఎవ్రీ డే మన యాక్టివిటీస్ లో మనము జీవిస్తున్న విధానంలో ప్రతి క్షణము ఆయన ప్రజెన్స్ ని మనం ఫీల్ అవుతాం కదా దేవుని ఉనికిని మనము అనుభవిస్తాం ఎందుకంటే మనం ఆయనని ప్రేమిస్తున్నాం మనం ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాం ఆయనను మహిమ పరచట కొరకే మనం ఉన్నామంట ఎందుకంటాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడ తెగక ప్రార్థన చేయిడి ప్రతి విషయం నందు కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించండి స్థుతులు చెల్లించండి రెండు చేయాలి అదేవిధంగా ఈ లాగు చేయిట్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం ఇది మనం ఏర్పరచుకునేది కాదు మనం కోరుకునేది కాదు ఇది మన కోరుకు ఎవరో పెట్టినది కాదు ఇది కేవలము దేవుని సంకల్పం మరి ఆ సంకల్పంలో మనం ఉన్నామా మనం ఎడతెగక ప్రార్థన చేసే వారిలో ఉన్నామా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత కాలమో మనమో ప్రభా నన్ను రక్షించినావు నన్ను అభిషేకించినావు నన్ను నేను వాక్య ధ్యానం చేస్తున్నా నీ గురించి నేను తెలుసుకుంటున్నా ఇంతేనా నువ్వు సంతోషంగా ఉన్నావా మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి అన్నాడు కదా నువ్వు సంతోషంగా ఉన్నావా ఎల్లప్పుడూ అంటే అనుక్షణం ఏడుపులు ఎన్నిసార్లు చేస్తున్నాం అంటే అఫ్కోర్స్ మన ఇండ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు రోగంతో ఉన్నప్పుడు బాధపడటంలో సహజం కదా మనం ఏడుస్తూ ఉంటాం కానీ పరలోకంలో అయితే ఎల్లప్పుడూ సంతోషమే దుఃఖము వ్యాధులు అక్కడ లేవు ఆకలి దప్పులు అక్కడ లేవు కాబట్టి ఎల్లప్పుడూ సంతోషమే మరి జీవితంలో మన దేవుడు మన జీవితంలోకి వచ్చినాక మనలో పరలోక రాజ్యము మన హృదయంలోనే ఉన్నది మరి ఎల్లప్పుడూ సంతోషిస్తున్నామా ఎన్ని మార్లు సనుగుకుంటున్నాం ఎన్ని మార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం దేవుణ్ణి చిత్తంకి వ్యతిరేకంగా చేస్తున్నామా మనం సంతోషించటం లేదు అంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామని అర్థము చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామని అర్థం మరి ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం కొరకే మనకు ఆయనకు మనం వందనాలు చెల్లించుకోవాలి ప్రభా నేను నాలో ఉజ్జీవం ఉడిగిపోయిందా కదా ఉద్యీవము ఉడిగిపోతుంది అంటే ఉద్యమం పోయినట్టే పరిశుద్ధాత్మని కోరుకుంటున్నావా పరిశుధాత్మ సహవాసంలోకి నువ్వు రావాలని లేదా నిన్ను ఏ విషయాలు వెనుక తీస్తున్నాయి ఎందు నిమిత్తము నీవు ఆర్భాటముతో స్థుతించలేకపోతున్నావు ఎందు నిమిత్తము ఏసు ప్రభువు నీకు చేసిన కార్యంలోని సాక్ష్య రూపంలో పంచుకోలేకపోతున్నావు ఎందుకు ఏది ఆటంక పరుస్తుందని మనల్ని మనము ప్రశ్నించుకోవాలంట ప్రభువైన యేస్సును మనము మన రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి ప్రవేశించిండు కదా కదా ఆత్మని మనలోనికి పంపిండి ఆయన ఆధర్ణ కర్త ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి దేవుని మహిమకు కీర్తి స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని మనకు ఎఫసీల పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూస్తాం దేవుని మహిమకు కీర్తి కలుగుట కలుగుతుందా మనం దేవుని మహిమకు కీర్తికి కారణభూతులం అవుతున్నామా అనేది ప్రశ్నించుకోవాల కలుగుటకు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఇప్పుడు పశుదాత్మ కావాలి నాకు కావాలి నాకు కావాలని మనము రోదన చేసి ఏడ్చి దేవుని దగ్గర గోజాడి పొందుకున్నాం కదా ఎందుకంట ఆ పరిశుద్ధాత్మ మనలో ఏం కార్యం చేయాలంట చూడండి ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుని మహిమకు కీర్ ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యం ఈ ఆత్మ మనకు స్వాస్థ్యముగా మనకు సంచకరువుగా ఉన్నాడు ప్రభు అని ఏసు విశ్వాస అందరికీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి పరిశుద్ధాత్మాను వరమును కదా విశ్వాసం మన వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది మరి మరి ఎందుకు పరిశుధాత్మ వరం వచ్చినాక ఉజ్జీవం చల్లారుతోంది ఎందుకు మరి ఉజ్జీవించబడాలి కదా మీరు కదా మనం అందరం కూడా చల్లారిపోయిన స్థితిలోనికి జారిపోతున్నామా మొదటనే కుండిన ప్రేమ ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మీరు నన్ను నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగితే పేతురికి తీసుకొచ్చింది చెప్పటానికి అదే ప్రశ్న మనల్ని అడిగితే నువ్వు ఏసుని ప్రేమిస్తున్నావా అని అడిగితే చెప్పగలమా కదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా ఎందుకంటే రక్షించబడ్డాము విశ్వాసం తో ఉన్నాము ఎందుకంటే విశ్వాసం ద్వారానే మనము రక్షణ అనే వరను పొందుకున్నాము ఆ కూడా వినుట వలన కలిగినది కదా వినుట దేని వలన దేవుని వాక్యంను వినుట వలన వాళ్ళ వీళ్ళ సాక్ష్యాలు కాదు ముందు మనం వాక్యం విన్నాం ఎందుకంటే ఆయననే మొదట మనల్ని ప్రేమించాడు మనం కాదు ప్రేమించింది మనల్ని ఎంతగా ప్రేమిస్తే మనకు ఆయన విశ్వాసం అనే వరంనిచ్చిండు మనల్ని ఎంతగా ప్రేమిస్తే పరిశుద్ధాత్మ అనే వరంనిచ్చిండు ఆత్మ ఫలంలో ఆత్మవరంలో మనకి ఇచ్చిండు అంటే అంత గొప్ప ప్రేమ అది కదా కొలవలేని ప్రేమ ఆ ప్రేమకు సాక్షిగా నిలబడాలా నిలబడగలవా ఎంతమంది చేతనువు ప్రశ్నించబడినా కూడా సాక్షిగా గట్టిగా నిర్ణయించుకున్నవా నిలబడాలని మనం ప్రశ్నించుకోవాలి మాట ఎందుకంటే ఈ ఆత్మ మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది కాబట్టి కాబట్టే మనం ప్రార్థిస్తున్నప్పుడు మన కార్యంలన్నీ కూడా దేవుడు చేస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే సత్య స్వరూపీ ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు కదా దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సత్యమైనది ఆ సత్యానికి స్వరూపం సత్యమైనది సత్య స్వరూపియో ఆత్మని అనుగ్రహించును లోకము ఆయన ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మరి మనం చూస్తున్నాం కదా పరిశుద్ధాత్మ మనకు నింపబడింది కదా అంటే వాక్యంలో మనం దేవుణ్ణి చూస్తున్నామా వాక్యంలో దేవుని చూసి దేవుని గుర్తిస్తున్నామా కదా దేవుణ్ణి గుర్తిస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాలి మనము కాబట్టి దేవుడు ఈ కార్యములను మనం ఆలోచిస్తూ కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది భయం మీ ఎందుకంటే మనలో కొందరు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఉనికిని గుర్తించక పరిశుధాత్మను ఆర్పి వేస్తారు లేక చల్లారుస్తారు మనలో ఉన్న పరిశుద్ధాత్మను కొంతమంది అట గుర్తించలేకపోతున్నారు గుర్తించలేకపోవటము కాబట్టి మనము దేవుని పైన ఆధారపడ్డము ఆత్మ కాబట్టి ఆత్మ కార్యం అనే జీతాలు మన శరీరము కూడా సహకరించాల కొంటి సాకులు వనము దేవునికి చెప్పొద్దు ప్రభా సహవాసంలోకి ఉన్న నేను నేను నీ యొక్క వచ్చినాను ప్రభు నేను తప్పించుకోవటం లేదు నాయన అత్యంత అర్జెంటు పనులుంటే తప్ప నేను నీ యొక్క విడువను కదా యాకోబు చెప్పినట్టు నీవు నన్ను దేవిస్తే కానీ నేను నేను వదలను అని చెప్పగలిగిన ఆ ధైర్యము ఆ విశ్వాసము మనకున్నదా కాబట్టి ప్రార్థించేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మకు విధేయతతో అప్పగించుకోవాలి మనల్ని మనము మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దడిపింపునకు సాక్షిగా ప్రవచనాలు స్వస్థతలు అద్భుతాలు సంకేతాలు ఆశ్చర్యకారలు ఏ రూపంలో జరిగిస్తున్నా అది మన ద్వారా శక్తిని విడుదల చేస్తున్నది ఆ పరిశుద్ధాత్మ దేవుడి మనం ప్రార్థిస్తుంటే ఒక వ్యక్తి స్వస్థపడుతున్నాడు మనం ప్రార్థిస్తుంటే ఒక వ్యక్తి బంధకాల నుంచి విడవబడుతున్నాడు మనం ప్రార్థిస్తుంటే ఒక వ్యక్తి ప్రవచనాలు చెప్తున్నాడు కదా అలాగే ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు కొన్ని సంకేతాలు మనం చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఆత్మ మనలో యాక్టివ్ గా పనిచేస్తున్నాడు పశుతాత్మ దేవుడు మనలో నిజంగా క్రియారూపకంగా పనిచేస్తున్నాడు అనేది మనము తేట గుర్తించాలి అది గుర్తించలేకపోతున్నామంటే అసలు ఆత్మను ఉంచుకున్నావా చల్లారు కదా ఆర్పి వేస్తున్నావా చల్లారు ఏం చేస్తున్నావు ఆర్పి వేయడం అంటే మొత్తానికి ఆత్మని వదిలేసుకున్నావు లేదా చెల్లార్చి వేయడం అంటే అది డార్మెంట్ స్టేట్ లో ఉంది అనమాట నిద్రావస్థలో ఉంది పరశుధాత్మ తండ్రి అంటే యాక్టివ్ గా నీలో పనిచేయకపోవడానికి నీవే కారణమవుతున్నావు నీవే కారణమవుతున్నావు దీనికి నువ్వు దేవునికి జవాబు చెప్పుకోవాలి పరశుదాత్మ దేవుడు కారం జరిగిస్తున్నాడంటే నీలో యాక్టివేట్ అవుతున్న అనర్థం మన లక్ష్యము మనం పరశుదాత్మ పొందినము విశ్వాసం ద్వారా రక్షించబడినము దేవుని కార్యాలు ఆత్మ ఆత్మవరములు పొందినాము మనము సర్వాంగ కవచంను ధరించుకున్నాము అదేవిధంగా సేవలో విస్తారంగా వాడబడుతున్నాము జరుగుతూ ఉన్నప్పుడు మన లక్ష్యం ఏంటి అల్టిమేట్ గా మన గోల్ అల్టిమేట్ గా మన ఫైనల్ గోల్ ఏంటి అనేది యేసు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటము ఏసు క్రీస్తు ఆయన స్వరూపంలోనికి మార్చబడటకే మనం ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేయకుండా దేవుని సరుకునంటే మనం రాలేము ఎందుకంటే నీటి వాగుల కొరకు దుప్పి ఎలా ఆశించబడుతుందో పరిశుద్ధాత్మ దేవునితో మన సంబంధాన్ని పెంచుకోవాలని దాహంని మనము కొనసాగిస్తున్నాం ఆ ఆత్మ సంబంధమైన దాహము మనలో ఉన్నదా దేవుడి కార్యములు మనలో జరుగుతున్నాయా మనం కేవలము మానవ స్వభావంతో సంచరిస్తున్నామా మానవ స్వభావంతో ఆలోచిస్తున్నామా ఏది మనలని వెనక్కి లాగుతున్నది ప్రభువుని ఆయన పిలుపుని మనము ధ్యానం చేస్తే నిన్ను పిలిచిన పిలుపుకు తగ్గట్టుగానే ఉన్నావా ఏసు ప్రభు శిలువపై ఎలా దప్పిక కొన్నాడో మనకు గుర్తుంది కదా నేను దప్పిక ఉన్నాను అని ఆయన అంటున్నాడు శిలువ పైన ప్రభు అర్థం ఏంటి ప్రతి పాపం తన వేసుకున్నప్పుడు ఆయన శరీరంలో రక్తం పోయినప్పుడు ఆయన దాహం అందరూ అనుకుంటున్నారు అది శరీర రీతి దాహం కానీ రీతి దాహం మనకు తెలుసు కదా ఆత్మలు ఎంతో మంది శిల్వ పైన ఉంటూ కూడా ఆయన ఒక ఆత్మను సంపాదించగలిగిండు ఆ స్థితిలో కూడా అంటే చనిపోతున్న స్థితిలో కూడా ఆత్మని ఒక ఆత్మని వెలిగించగలిగిండు మరొక ఆత్మ వదిలించుకున్నాడు కదా ఎందుకంటే వాటిలో సమర్పణ లేదు సమర్పణ లేకపోయేసరికి మనం కూడా అదేవిధంగా మన జీవిత పశుతాత్మ సన్నిధి నుండి విడిపోయి ఆ క్షణంలో దైవిక అశాంతి కలుగుతుంది ఎప్పుడైతే పరుశుధాత్మ సన్నిధి నుంచి నువ్వు దూరం అవుతావో నీలో అశాంతి అలజడి ఒక రకమైన కన్ఫ్యూజన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటావు ఎందుకంటే ఆత్మ దేవుని కార్యము నీలో జరగటం లేదని అర్థం అశాంతి మొదలవుతుందంట అశాంతి వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు పరశుదాత్మని సహాయం అవసరం పడుతుంది మనం ఇంకొకరికి చెప్తామంట బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి నేను చల్లారిపోతున్నా నేను వెనుకబడిపోయినా నేను జారిపోతున్నా నా గురించి ప్రార్థించనని చెప్పుద్దామంట సారీ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తృష్ణ నీకు ఉన్నదంటే ఆత్మని ఆర్పకుండి చల్లార్చకండి ఎందుకంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో మనము సంబంధం కలిగే ఉండాలి సంబంధం తెగిపోతే సంబంధం తెగిపోతే ఆటంకంలో ఆటోమేటిక్ మన జీవితంలో జ్వరబడతాయినా శుద్ధంగా జ్వరబడినట్టు వచ్చేస్తాయి నువ్వు పిలవకుండానే అవి వచ్చేస్తాయి దేవునితో మన సంబంధాన్ని మనం ఎన్నటికీ ఆటంకపరచకూడదు సహవాసంలో ఉంటేనే నీకు ఆ సంబంధం కొనసాగుతుంది ఒకటే మాట దేవునితో సహవాసం సంబంధము పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది అనేది రూఢిగా తెలుసుకోవాలి అందుకే విమోచన దినం కొరకు ఆయన మనల్ని ముద్రించిండు విమోచన దినం కొరకు ముద్రించబడినాడు ముద్రించబడినాం కాబట్టి సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరిని దూషణని సకలమైన దుష్టత్వమును విసర్జించుడి అంటాడు ఎఫ్ఎస్సీ పత్రికలో ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయము ముప్పై వచనంలో ముప్పై ఒకటిలో ఈ మాట అంటాడమాట దేవుని ఎన్నిసార్లు మనం దుఃఖపరుస్తున్నాం నేను ఎక్కడ దుఃఖపరుస్తున్న ప్రభాని మనం ప్రశ్నించుకుంటాం మనం ఎదురు ప్రశ్న వేస్తాం నేనెక్కడ ప్రశ్ని ఎక్కడ దుఃఖపరుస్తున్నాడు ప్రభా నేను సంతోషిస్తున్నాను నీ సాక్ష్యంగా నీ ప్రార్థనలో నీ వాక్యంలో ఎదుగుతున్నా కదా అంటుంటాడు కానీ దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఎందుకంటే దేవునితో సంబంధం సహవాసం ఉందా నువ్వు సంబంధంని సహవాసంని వదిలించుకోవాలనుకుంటున్నావా తప్పించుకోవాలని తిరగాలనుకుంటున్నావా ఆ ఏం వాక్యం ఆ ఏం ప్రార్థనలే ఎంతసేపు అదే కదా కదా మనలో ఉన్నటువంటి అహంకారం ఏంటి అన్ని తెలుసు బైబిల్ జ్ఞానం నాకు చాలా ఉంది నాకు అందరు చెప్తున్నారు ఆ బ్రదర్ చెప్పింది ఆ సిస్టర్ చెప్తుంది ప్రతి వాక్యం నాకు తెలిసిందే కదా ఇది కొంచెం ఒక చిన్న పాటి నిరుత్సాహానికి మనల్ని గురి చేస్తుంది ఏ రోజుకు రోజు మనం నూతనంగా తెలుసుకుంటూనే ఉన్నాం పశుదాత్మ దేవుడు ప్రతి దినము నేర్పిస్తున్నాడు చిన్న వాక్యమైనా సరే గంటసేపు వాక్యమైనా సరే ఐదు నిమిషాల సాక్ష్యమైనా సరే దేవుడు మనతో మాట్లాడుతున్నది ఆ రోజుకు మనం ధ్యానించాలి ఆ తర్వాత నెమరు నెమరు వేస్తూ మనకు దాంట్లో కొత్తగా దేవుడు బోధిస్తుంటాడు మనం దుఃఖించినా లేదా పశుదాత్మను ఆపి వేసినా పశుదాత్మ దేవుడు మనలను విడిచి పెడతాడు ఇది మర్చిపోవద్దు మనం ఆయన మనల్ని వదిలివేస్తే ఇంకా మనం దేనికి పనికిరాం కదా ఆయన సౌమ్యమైన దేవుడు కాంతమూర్తి ఆయన మన ఇష్టానికి అనుగుణంగా తాను బలవంతం చేయుడు నీకు ఇష్టం లేదు నాకు వద్దు ఈ పరిశుధాత్మ దేవుడు ఉన్న సహవాసం నాకు వద్దు ఈ ప్రార్థన శక్తి నాకు అవసరం లేదు నామకార్థంగా ఉంటా దేవుడు అవ్వు రక్షిస్తావు నన్ను విమోచిస్తావు నీ యొక్క చేర్చుకుంటావు నేను నీ సన్నిధిలో ఉంటా పరలోకంలో నేను వచ్చేస్తానని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు అది దేవుడు చెప్పాలి కదా అది దేవుడు చెప్పగలిగితే నీవు నీకు దొరికిన బహుమానము ఎంతో విలువైనది కాబట్టి పరిశుధాత్మ పట్ల సున్నితంగా ఉండాలి మనం సున్నితంగా పశుధాత్మ చల్లార్చకూడదు ఆయన గూర్చిన దాహము మనకు ప్రతిరోజు కలగాలంట పరశుదాత్మ గూర్చిన్యా దాహం అనేది ప్రతిరోజు ప్రతిరోజు కలగాలి కాబట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు ఏమాట విశ్వాసం కదా మనకు లేఖనాలు చెప్తే దేవుని వాక్యంపై విశ్వాసం రెండవ తెసులో నీకీల పత్రిక రెండవ తెస్లో నీకీల పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడవ వచనంలో ఇవ్వబడింది క్రీస్తు రెండవ రాకడ మరియు మనము ఆయన వద్దకు సమకూర్చబడతామో అది అన్యాయమైన వ్యక్తి బయలుపరచబడక ముందు లేదా తర్వాత అంత్యక్రీస్తు బయలుపరచబడక ముందో ఆ తర్వాత వాక్యమే చెప్తుంది ఇవ్వబడింది ఇది భిన్నమైన ఆలోచన అని కొంతమంది అనుకుంటుంటారు ఇలాంటి ఆలోచనలు ఏంటి అని కాకపోతే దేవుడు మనతో మాట మన విశ్వాసం క్రీస్తు మాట వినడం వల్ల మాత్రమే జరగాలి క్రీస్తు మాటతో మాత్రమే యేసు బోధలు ఏం చెప్తున్నాయంటే నో డిఫరెన్స్ అందరికీ పశుధాత్ముడు అనుగ్రహించబోతారు అంత్యకాలంలో యోవేల ప్రావృత్ చెప్పినట్టుగా అంత్య దినముల అందరి పైన నా ఆత్మను కుమరిస్తాను అందరూ అంటే అందులో నమ్మిన వారు నమ్మకపోయిన నమ్ముతూ కొత్తగా బతుకుతున్నవారు ఇలా అన్న అన్ని కేటగిరీస్ ఉంటాయి కాబట్టి విశ్వసించిన వారిపైన నిలబడుతుంది ఆత్మ మరి పశుదాత్మ దేవుడు దేవుని వాక్యంలోని సత్యానికి వ్యతిరేకంగా మనం ఏ రకమైన తిరుగుబాటు చేయటానికి వీలు లేదు ఎందుకంటే పవిత్రమైన హృదయం దేవుడు మనకు అనుగ్రహించిండు ఆ పవిత్రమైన హృదయం తోటి ఆయన ఆజ్ఞలను పాటించగలుగుతున్నాము అందుకే అది మనకు భారమైనది కాదు ప్రభా రోజు నేను గ్రూప్ లోకి రోజు ప్రార్థనలో గడపాలన్నా రోజు నేను వాక్యం వినాలనా అంటే అది నీ ఇష్టం కదా నీకు ఇష్టానికి వ్యతిరేకంగా దేవుడైతే ఏమి చేయడం ఎందుకంటే నువ్వు ఆయన చిత్తం జరిగించుతున్నావా అనేది ఫస్ట్ ప్రశ్నించుకోవాలి ప్రార్థించుట సహవాసం కలిగి సంతోషించుట ఇదే కదా దేవుడికి దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ప్రార్థన విషయంలో కానీ అలసత్వం ఉండవద్దు నిర్లక్ష్యం అంటాం కదా నిర్లక్ష్యం ఈ లెతార్జిక్ యాక్టివిటీ అంటాం అంటే ఇది ఒక రకమైన ఏమంటారు నిరుత్సాహము లేదా సోమరితనం కరెక్ట్ మాట చెప్పాలంటే సోమరితనం వెళ్ళడానికి వీలు పడి కూడా వెళ్ళలేకపోవటం చెప్పడానికి వీలు అయ్యి కూడా చెప్పలేకపోవటం సాక్ష్యం ఇవ్వాలనుకున్నా కూడా సాక్ష్యం ఇంత ఇదేమంత గొప్ప సాక్ష్యం కాదులే అని నీకు నువ్వే నిర్ణయించుకోవటం ప్రతిదీ దేవుడు మన చేసింది ఒక సాక్ష్యమే ప్రతిరోజు మన జీవితం సాక్ష్యమే కదా ఉదయ కాలము నువ్వు లేస్తావనే గ్యారంటీ ఉందా రాత్రి నిద్రపోయిన వ్యక్తి ఉదయకాలను లేచిండు సూర్యోదయం చూసిండు అంటే దాని అర్థము దేవుని కృప అది ఒక సాక్ష్యమే మరి ఈ దినమంతే ఆరోగ్యంగా నేను నడిపించిండు పను పాటలలో నీ పని భారంలో ఆయన నీకు తోడై ఉన్నాడు నడిపించిండే అది కూడా సాక్ష్యమే నీ బిడ్డలని క్షేమంగా కాపాడుతుండు అను బయట ఎన్ని ఇన్ఫెక్షన్స్ వైరల్స్ వైరల్ త్రెట్ ఉన్నా కూడా దేవుని సముఖంలో నువ్వు కాబట్టి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తుంటే ఆయన గొప్ప కారులు వాళ్ళ పట్ల జరిగిస్తుంటే అది సాక్ష్యమే చిన్న చితక కాదది కదా చాలా గొప్ప సాక్ష్యము బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిండ్రు అనేది కూడా ఒక సాక్ష్యమే అనుద్దినము నీకు సాక్ష్యాన్నకి కృతజ్ఞత సత్తులు చెల్లిస్తున్నావా ప్రశ్నించుకోవాల మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంటది ఏంటది దేవుని వాక్యంలోని సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటంలో తో సమస్య మొదలవుతుంది నువ్వు సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నావంటే వాక్యంలోని సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టిండు అంతే ఇంత గొప్ప సాక్షి సమూహం అని మనం ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయంలో చూసినాం కదా ఒక లిస్ట్ ఆఫ్ డిసైపుల్స్ ఉన్నారు అందులో భక్తిపరలు ఉన్నారు అందులో లిస్ట్ ఒక పెద్ద లిస్ట్ ఉంది దగ్గర అబ్రహాం దగ్గర నుంచి ఉన్నారు అక్కడ కదా ఒక లిస్ట్ అంటే సాక్ష్యంగా నిలబడ్డారు అని పరశుదాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం అని చెప్పినప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఉంటావా నువ్వు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తావా నీ అందరూ వినాలి కదా అందులో ఎంతమంది బలపడతారో మనకు తెలియదు ఆ సాక్ష్యము ఎవరితో ఏ విధంగా మాట్లాడుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి పవిత్రమైన హృదయం పరిశుద్ధమైన హృదయం యొక్క శుద్ధ హృదయము దేవుని ఆజ్ఞలు పాటించడానికి అది మనకి ఎప్పుడూ భారం కాదు కాబట్టి నిజాయితీగా ఉన్న మన విశ్వాసం నుంచి వైదొలగవద్దు నిజాయితీగా ఉన్న మన విశ్వాసం నుండి అది నిజాయితీగానే ఉందా మన విశ్వాసము ఎవరో చెప్పినప్పుడు అప్పటికప్పటికీ రక్షంపణ పొందినమా ఎవరో మన జీవితంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దేవుడి సన్నిధికి వచ్చినమా మనంతట మనము ఎప్పుడైతే రాము ఎందుకంటే వాక్యము పరశుదాత్మ దేవుడు ఒక నడిపింపుని ఇస్తాడు ఆ నడిపింపులో మనం విన్నాం వాక్యంని కాబట్టే నిర్ధారించుకున్న సత్య దేవుడని మనం నిర్ధారించుకున్నాం ఈయన జీవం గలిన దేవుడని మనం ఇంకా నిర్ధారించుకున్నాం మాట్లాడే దేవుడని మరి నీతో మాట్లాడుతున్న దేవుడు నీతో ఒకటే ప్రశ్నిస్తున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన సహవాసం విడిచిపెడతావా పరశుధాత్మ దేవుని ఆర్పివేస్తావా దుఃఖపరుస్తావా చల్లారుస్తావా ఆ సహవాసంని కోరుకోవా ఎందుకంటే చాలా చాలా మంది తప్పుడు సిద్ధాంతాలు విని తొలగిపోతుంటారు విశ్వాసం నుంచి భ్రష్టత్వమైన మనస్సు వారికి అగ్ని అప్పగించబడుతుందంట అంటే ఏర్పరచబడిన వారిని సైతం అది మోసపోసినప్పుడు ఎంతో మంది భ్రష్టత్వం నుంచి జారిపోతుంటారంట అలాగా జారిపోకుండా ఉండాలంటే నీకు కావాల్సిన ఒకే ఆయుధము ఏసు పాదంలో యుద్ధ సహవాసము సన్నిధి అయిన పాదంలో అది చాలా చులకనగా తీసివేయద్దు ఎందుకంటే ఒక టైం వస్తుంది అప్పుడు మనకు వాక్యము కరువు వాక్యము కరువంట వాక్యం ఎక్కడ ఎక్కడాని వెతుకుతుంటే నీకు దొరకదట అంతటి భయంకరమైన స్థితిలో అది ఎప్పుడు అంటే మనం ఊహించని గడియలు అనుకోనని సమయాలు ఎందుకంటే దుర్దినములు అవి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామా ఆల్రెడీ ప్రతి దినం మనం చూస్తున్నదే దుర్దినాలు కదా యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారంలో కూర్చి మనము వింటున్నాము అని ప్రతిరోజు అనుకుంటున్నాం కదా కానీ ఇది నైన్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది యుద్ధాలు అంటే ప్రపంచ యుద్ధాలు అంతకుముందు చిన్న చితక బోలెడైన యుద్ధాలు కానీ ప్రపంచం పెద్ద యుద్ధం అంటే మొదటిసారి నైన్టీన్ లో స్టార్ట్ అయింది కదా నైన్టీన్ నుంచి నైన్టీన్ వరకు రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు రాబోయేది మూడవ ప్రపంచ యుద్ధం చాలా మంది చాలా రకాలుగా ప్రొడిక్షన్స్ ఇస్తున్నారు దుర్దినములు అంటే ఎప్పుడో స్టార్ట్ అయినాయి అసలు మనం చెప్పాలంటే దుర్దినములు అన్నప్పుడు అది ఏసు ప్రభు పునరుద్ధానం అయినప్పుడు దినం నుంచి స్టార్ట్ అయినాయి ఎంతమంది భక్తులు హత సాక్షులుగా మార్చబడ్డారు కదా ప్రభు సన్నిధికి పీలువబడ్డారు దేవునికి సాక్షిగా నిలబడినారు వారు అంత్యం వరకు వారు చనిపో దినం వరకు దుర్దినములు అప్పటి నుంచే ఉన్నాయంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి దుర్దినములే ఉన్నాయి లోకంలో లోతు దినములు నోవాహు దినములు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అయినా మారు మనకు కొంత లోటు కనపడుతోంది పటిష్టమైన విశ్వాసంలో మనం ఉండగలుగుతున్నామా మనం జారిపోతున్నామా నిర్లక్ష్యం చేస్తూ మనం ఇంకొక విషయానికి ప్రాధాన్యతనిస్తున్నామా దేవుడి కంటే ఇంక ఎక్కువ ఏది కాదు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ తప్పుడు సిద్ధాంతాలతో దేవుడు ఇప్పుడేమో దేవుడు అప్పుడు వస్తాడులే దేవుడు వచ్చేసరికి చూసుకుందాంలే అనేది చాలా మంది ఊహాగానాలు అంటే రకరకాల బోధలు ఉన్నాయి కానీ మనకు తెసర పత్రిక చాలా క్లుప్తంగా చాలా చక్కగా మాట్లాడుతోంది కదా ఆయన వచ్చినప్పుడు మర్త్యమైన ఈ శరీరము అమర్థ్యమును ధరించుకొను మర్త్యమైన అంటే డెడ్ ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది ఇది మనం ఎక్కడ చూసినామంటే ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆమె ఆయన సమాధుల నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి వెళ్ళినప్పుడు ఆయనకు దేవుడు కనబడి కదా ఆయన ఎక్కడున్నాడంట మహిమ శరీరంలో ఉన్నాడు అందుకే గుర్తుపట్టలేదు వీళ్ళు అంతవరకు అంతవరకు ఆయనతో ఉన్నవారు ఆయన మహిమ శరీరంలో రాగానే గుర్తించలేకపోయిండ్రు గుర్తించలేకపోయిండ్రు తోటమారేని పిలుస్తున్నారు కదా ఎమ్మాయి గ్రామంలోనికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఇద్దరితో పాటు ఆయన సహోదరులతో వెళ్తున్నప్పుడు మనతో పాటే వచ్చినాడు సుమి ఈయన యేసు ప్రభు కదా అంటే తనతో పాటు జర్నీ చేస్తున్న వ్యక్తిని వాళ్ళు గుర్తించలేకపోయినారు కారణం ఆయన మహిమలో ఉన్నాడు ఆ మహిమలో చేరాలి అంటే అంటే ఈ లోకరీతిగా మనం ఇంకా ఒకరినొకరం గుర్తించుకోవన్నమాట మహిమలోకి వచ్చేస్తాయి ఆ అనుభవం రావాలి కదా ఆ అనుభవం కోరుకుంటున్నాం కదా కాబట్టే మనము అసత్యాలను నమ్మొద్దు సత్యమైన మాటలను నమ్ముతున్నాం కాబట్టి సత్య దేవుణ్ణి మనం అనుసరిస్తున్నాం సత్య దేవుణ్ణి అనుసరిస్తున్నాం కాబట్టి విశ్వాసం ద్వారా మనము సగం నిజం సగం సత్యంలో ఉన్నటువంటి వారిని కూడా బయటికి లాగటానికి వేడ ప్రార్థిస్తున్నాం మన ఈ లోక రీతి కొరకు ఈ లోక అవసరాల కొరకు ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఆయనకి ఏది ఇవ్వాలో ఆయన టైంలో ఇస్తాడు ఆయన ఆయన టైంలో నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పినాను కదా పుట్టిన బిడ్డ లేచిన వెంటనే నడిచిందనుకో ఏమవుతుంది ఆశ్చర్యపోతారు పుట్టిన బిడ్డ లేచిన వెంట మాట్లాడేస్తే భయపడిపోతారు అసలు కదా పుట్టిన బిడ్డకి ఏం కావాలా ముందు శరీరం గట్టి ఎముకలు గట్టి నరాలు గట్టి దానికి టైం పడుతుంది ఆ తర్వాతనే అది పాకటము కూర్చోటము దొర్లటం అనేది నేర్చుకుంటది ఆ తర్వాతనే మొత్తం శరీరము సిద్ధము అన్నప్పుడే నడుస్తుంది కదా పుట్టగా నడిచేస్తే అన్ని విరిగిపోయి ముద్ద ముద్ద అయిపోతుంది బేబీ సేమ్ వే అనమాట మనం విశ్వసించిన వెంటనే దేవుడు మనల్ని బలపరుస్తాడు మనం ఎదగటానికి తోడ్పడతాడాకే పరిశుద్ధాత్మ ప్రేరేపణ సహాయము నడిపింపు అనుదినం కావాలి ఇది కావాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనలో ఆయనతో సహవాసంలో ఉండాల్సిందే ఖచ్చితంగా ఆ సహవాసాన్ని కోరుకొనండి ఎందుకంటే ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు మనల్ని భ్రష్ట తోసేస్తాయి కాబట్టి దేవుడి విషయంలో మనము మోసపోకుండా నిమిత్తము వాక్య ధ్యానంలో ఏసు ప్రభుని గూర్చిన జ్ఞానమును సంపాదించాలి జ్ఞానం ఎందుకంటే అప్పుడే దేవుడు మనకు విశ్వాసులంగా మనం ఆయనలో ఉన్నము అని ఆత్మన సంచకరువు మన మీద ప్రింట్ అనమాట అదొక ముద్ర ఆత్మనే సంచకరువును కరువును మనకి ఆ ముద్ర మన మీద వేసిండు ఆ ముద్ర నుంచి నువ్వు దూరం అయిపోతావా ప్రశ్నించుకోవాలన్నమాట ఎందుకంటే అవిశ్వాసులకు దేవుడు దండన వేరే ఉంది ఆ దండన గురించి మనకి ఇప్పుడు ఎందుకంటే మనం కేవలము విశ్వాసులను బలపరచటం నిమిత్తమే కదా సమాధానకర్తయ్యగు దేవుడే మనలని సంపూర్ణంగా పరిశుద్ధపరచము సమాధానము సమాధానానికి కర్త అంటే ఆయన ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ ద ట్రూత్ ఆ అయిన దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని ఏసుక్రీస్తు రాకడి ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడదుము గాక మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన కదా మనకు మొదటి తెశలోని కీలకు రాసిన పత్రికలోనే ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకు కనబడుతుంది సంపూర్ణం దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును ఆత్మయు జీవమును శరీరమును ఆయన రాకడ ఎందు నిందహితంగా ఉండాలి నింద లేకుండా ఉండడానికి మనం సహాయం మనము సహాయం కోరుకోవాలి ప్రభా మాకు సహాయం చేయలేక మమ్మల్ని నడిపించు ప్రభా ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు పరిశుధ లేకుండా ఎవరినూ దేవుని చూడలేడు మరి ఎవరి దేవుని చూడలేనప్పుడు ఆయన ఆర్భాటముతో వస్తున్నప్పుడు ఎదురు ఎట్లా మనము ఆ ట్రంప్ పెట్ కదా ఆ సునాదము వినిపించినప్పుడు మనకు వినబడుతుందా నిందారహితంగా ఉన్నామా మనం అనేది మనల్ని ప్రశ్నించుకోవాలా కాకపోతే పరిశుధాత్మ లేకుండా దేవుడి ఎవరిని ఎవరినూ దేవుడిని చూడలేరు అన్నప్పుడు కా మనం ఏం గమనించాలా మనతో పరిచయమైన వాళ్ళందరినీ ఇలాగే చేయమని మనం ఎడ దగ్గరగా ప్రార్థిస్తున్నాం బాబా నిందారహితంగా మమ్మల్ని నా కుటుంబాన్ని నన్ను ముందు నా కుటుంబాన్ని కదా నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబం అంటే నీకు చుట్టు నీ బంధుమిత్రులు నీ సొంత కుటుంబం సొంత కుటుంబము ఒక మినిస్ట్రీలో ఉంటే నీ మినిస్ట్రీ మొత్తము ఇలాగా నువ్వు స్కూల్లో ఉంటే నీవు కాలేజీలో ఉంటే ఆఫీస్ లో ఉంటే అక్కడంతా ఒక దగ్గర పనిచేస్తున్నవారు కాబట్టి అది ఒక కుటుంబంగా ప్రతి ఒక్కరూ నిందారహితంగా ఎందుకంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే వెంటనే మనం అందరికీ ప్రకటిస్తాం విశ్వాసం ఉంచితే వెంటనే ట్రంప్ ఎట్ కదా మనం ప్రకటన చేస్తాం మనం పాపం నుండి విడిపించబడ్డామంటే పరిషుద్దులు కావడము విశ్వాసం మూలంగానే అని మనకు తెలుసు కాబట్టి పరుశుదాత్మ దేవుని కార్యంలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జాన్ వెస్లి అనే ఒక భక్తుడు ఒక మాట సాక్ష్యంలో చెప్తాడన్నమాట ఏసును నేను ఎరుగుదును నా ఆత్మకి ఆయన ప్రియుడు అయితే నా ఉన్నదేదో ఒక బలహీనత మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించమని చెప్పడం లేదు దాన్ని అణిచి పెట్టాలని ఎంతో ప్రయత్నించాను సాధ్యపడలేదు సహాయం చేయమని ఏసును అడిగాను నా చిత్తాన్ని ఆయన అప్పగించుకున్నాను ఆయన నా హృదయంలోనికి వచ్చాడు వేస్లీ భక్తుడు ప్రపంచం అందరికీ తెలిసిన వ్యక్తి సంగం సాధించిన వాడు ఈయన చెప్తున్నది ఒక మాట ఏంటంటే ఏసు ప్రభు నాకు తెలుసు ఆత్మకి ఆయన్నే ప్రియుడని తెలుసు ఆయన నా లోపలది ఒక బలహీనత అని నేను ఆయన దగ్గర మొర పెట్టుకున్నా కాబట్టి ఆయన ఆయనను అడిగితే ఎందుకంటే దాన్ని నేను నా సొంత సొంత ప్రయత్నంతో అంచి వేయటానికి ప్రయత్నించినా కానీ కుదరలేదు అంటే మనలోని బలహీనత కోపము క్రోధము కదా అవిశ్వాసం కొన్నిసార్లు లేదంటే ఓర్పు లేకపోవటము సహనం లేకపోవటము నిరీక్షణ లేకపోవటం కదా ఇదొక పెద్ద బాణం అనమాట సైతాన్ని మన మీద ప్రయోగించేది నిరీక్షణ లేకపోవటం ఎందుకంటే మనకు ఇంకా ఏ దరిదాపుల కనుచూపు మేరలా కూడా సొల్యూషన్ కనిపిస్తలేదు ఇది కంప్లీట్లీ అసంభవం అని మన మనసు నిర్ధారించేసింది అప్పుడుగా మనలో నిరీక్షణ చచ్చిపోతుంది మేము నిరీక్షించబడాలి నిరీక్షణ నీలో కావాలి ఎందుకు అంటే మనకు అబ్రహామే కదా ఒక ఎగ్జాంపుల్ అబ్రహామే నిరీక్షణలో అబ్రహాంకి మించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన ఆయన సంగతులు అన్నీ తెలుసు ఆయన ఏ విధంగా నిరీక్షించిండో కదా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఆయన చూసిండు ఆయన చూసిండు మనం చూడగలగాలి అది జరుగుతుందా అది మనము జరిగించగలమా అంటే అది మన వల్ల కాదు పరిశుద్ధాత్మ దేవుడే కార్యం జరిగించాలి అందుకే నీలో ఉన్న లోకంలో ఉన్న గొప్పవాడు నీలో ఉన్నవాడు కాబట్టి జాన్ వేసులు యొక్క సాక్ష్యం మనం వింటున్నప్పుడు ఆయన ఏమంటుండు ఒక బలహీనత నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించవద్దు అని చాలా బాగా హెచ్చరిస్తుందంట ఓర్పుతో ఉండకు మంచిగా ఉండకు అని దయతో ఉండొద్దు కర్ణ కఠోరంగా ఉండు అవిశ్వాసిగా ఉండు అని లోపల నుంచి ఒక స్వరము అణిచి అది ప్రయత్నించిండంట తన సొంత ప్రయత్నంతో కుదరలేదు తర్వాత ప్రభు సాన్నిధ్యంలోకి వచ్చేసిండు ఆయన సహవాసంలోనికి వచ్చేసిండు అక్కడి నుంచి ఆయన కార్యంలో దేవుడే జరిగించిండు ఎందుకంటే సహాయం చేయమని వేసినడుగగా నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోనికి వచ్చాడు నా ఓర్పుకి మంచితనానికి కరుణా స్వభావానికి అడ్డుపడే అడ్డుపడే ఆ బలహీనతను ఆయన తీసివేశాడు ఆ బలహీనతను ఆయన తీసివేశాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం పడుకున్నాం నిద్రపోతున్నాం పరిశుభ్రయుడు మనలో కార్యం జరిగిస్తున్నాడు కాబట్టి మనము ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాం గనకనే మా మరి మార్త అది మన యుద్ధ నుంచి తీసి అయితే అది మనలో చల్లారిపోయింది అంటే దాని అర్థము మనమే వ్యతిరేకించినాం తీసి మనమే ప్రోద్బలం అనమాట కొన్నిసార్లు మనలోని కార్యంలే మనలోని తలంపులే మన శరీరక అవసరతలే పసుమ దేవుడు ఇప్పుడు వద్దు నాకు కదా ఆయన సహాయం ఇప్పుడు నాకు ఆయన సహవాసంలో నేను ఇప్పుడు రాలేను ఎందుకంటే కొన్ని కార్యములు ఉన్నాయి చేయాలి అవి జరిగించాలా అనేసి మన సొంత తలంపులు అంటే మానవ హృదయము ఘోషిస్తూ ఉంటది వాక్యము మనల్ని హెచ్చరిస్తూనే ఉంటది కాబట్టి ఆ హెచ్చరికలను చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన సహవాసంలోనికి రావాల్సిందే అది విడిచిపెట్టకూడని భాగ్యము అని నువ్వు తీర్మానించుకోవాల విడిచిపెట్టకూడని భాగ్యం అంటది నన్ను ప్రేమించుడి నన్ను విస్మరించవద్దు అని ప్రభువే స్వయానం అంతా మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆన్సరు మీరు నన్ను మాత్రమే ప్రేమించాలి అనేదే మన ఆన్సర్ కదా మనము ఏమైనా జవాబు చెప్పాలి అవును ప్రభు నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నా మీరు నన్ను ప్రేమిస్తున్నారా పేతు నడినట్టు మనల్ని అడుగుతున్నప్పుడు ఎందుకంటే మనము మేల్కొన్నప్పుడు ఎన్ని రకాల ఐహిక విచారములతో ఉంటాం ఎందుకంటే శరీరం కనుక ఈ శరీరం సంబంధించిన అవసరతలు ఉన్నాయి కనుక కుటుంబం కనుక కుటుంబంకి సంబంధించినటువంటి నీడ్స్ ఉన్నాయి కదా ఎన్నో అవసరతలు ఉన్నాయి పొద్దున్న లేస్తే పడుకునే వరకు కుటుంబం గురించి చాలా ఆలోచిస్తుంటాం ప్రయాస పడుతూ ఉంటాం అటువంటి టైంలో ఐహిక విచారాలు కృంగనీస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనము ఏసు ప్రభువునే కదా ఆయనతో జ్ఞాపం చేసి నన్ను ప్రేమించండి నన్ను విస్మరించబద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఆయనను ప్రేమించగలిగితే ఆయన మాట వింటాం కదా ఆయనను ప్రేమించగలిగితే ఆయన మాట వింటాం అదే ఆయన మన జీవితంలో ఆయన చిత్తమై ఉన్నదని మనం విన్నాం కదా ఏంటి ఆ చిత్తము ఎడ ప్రార్థించండి సంతోషించండి ప్రార్థించండి సంతోషించండి ఎందుకంటే పరలోక రాజ్యము మనది కదా పరలోక రాజ్యులు మనం చేరబోతున్నాం కదా ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనం ఉన్నాం కదా దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించిండో ఎంత గొప్ప పదవిలు ఇచ్చిండో మనం గుర్తెరిగిన వారమే కదా ఇలాంటప్పుడు మనము ఎందుకు వెనుకబడుతున్నాం ఏ విషయంలో మనము ఒక ఒక సెకండ్ జారిపోతున్నాం ఎందుకు ఆత్మ పరిష్ాత్మ కార్యములు మనలో ఎందుకు జరగటం లేదు చాలా మనము ఈ విషయంలో ఆన్సర్స్ రాక ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రభా కార్యం చేయి ప్రభా కానీ ఎప్పుడు కూడా ప్రభు ఆయన సమయంలో కార్యం చేస్తాడు కాబట్టి ఆయన చిత్తానికి లోబడి ఉండాలి ఎందుకంటే పరలోకంలో ఏది జరుగుతుందో అదే భూమి మీద జరుగుతుంది కదా నీ చిత్తము పరలోకం అందు నెరవేర్చబడినట్లు ముందు ఆయన చిత్తము పరలోకంలో నెరవేర్చాల ఆ టైం అయినది అక్కడ జరిగితే వెంటనే ఇక్కడ ఒక సెకండ్ లో మనకు జరిగిపోతుంది కాబట్టి మనము నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభు అని ప్రార్థించే స్థాయికి రావాలి కాబట్టే మన చూపులు మాటలు తలంపులు క్రియలు అన్ని కూడా త్రోవ తప్పకుండా సరి అయిన మార్గం ఇదే సరైన మార్గం దీని ప్రవేశించు దీని నడువు అని పశ్చాత్ మనం హెచ్చరిస్తూ ఉండాలి హెచ్చరిస్తూ ఉండాలి అందువలన మనం ఏం చేస్తున్నామంట ప్రభు పట్ల ఆరాధన స్థుతిని మనము పోగొట్టుకుంటున్నాం అలా చేయకపోతే అండ్ ఆరాధించలేని మనసు వచ్చేస్తుంది ఈ రోజు ఏం ప్రార్థన ఇదేం ఆలో ఇదేమి ఆరాధన కదా ఆ స్థితికి ఎందుకు వస్తున్నావంటే నీలో నిరుత్సాహం మొదలైంది నీలో దేవునిపై ఉన్నటువంటి ఆ ప్రేమ చల్లారిపోయింది ఆ మొదటి ప్రేమ ఉందా ఆ మొదటి ప్రేమలో ఆ బలమైన ప్రేమలో దేవుని నువ్వు ఆనందించిన ఆ క్షణంలో నీకు ఇంకా గుర్తున్నాయా నువ్వు గుర్తుంటే ఈలోక రీతిగా ఈ సమస్యలలో దేవుడు తప్పిస్తాడని నీకు తెలుసు ఆయన టైంలో తప్పిస్తాడు కాబట్టి ఓర్పు అందుకే మనకు నిరీక్షణ గత కాలపు పాపం అన్నిటి నుంచి మనల్ని విడుదల చేసింది దేవునికి కృతజ్ఞాతలు రోజు చెల్లించుకోవాలి నన్ను విడిపించినావు దేవు నన్ను రక్షించినావు దేవనన్న నీకు స్తోత్రంలో నేను పాపిని ప్రభాని సన్నిధికి వస్తున్నా ప్రభాని మరి కదా అప్పుడే క్షమించేసింది నువ్వు ఎప్పుడైతే దేవుని రక్షకుడుగా ఎన్నుకున్నావో పాపంలన్నింటినీ క్షమించమని అయితే అప్పుడప్పుడు మనం గుర్తులేని ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన పాపంలు గుర్తుకొస్తే అవి కూడా మనం గుర్తు చేసుకొని క్షమించమని అడగాలి కాకపోతే ఆయన ప్రతిదీ క్షమించేసిండి మనల్ని ఇంకా ఏదైనా మిగిలిన నీలోపు డౌట్ ఉంటే ఆ విధంగా ఆయనకు కృతజ్ఞతాసు చెల్లించుట అది మనకు చాలా అవసరమైనది ఎందుకంటే నెమరు వేయు జంతువు పవిత్రమైనదిగా ఎంచబడింది కదా నెమరు జంతువు పవిత్రంగా ఎంచబడింది అలాగే మనం కూడా మన దేవుడు చేసిన మన కార్యను బట్టి మనము ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క కార్యను బట్టి మనము ఆలోచిస్తూ కృతజ్ఞతాశుతులు చెల్లించడానికి మనం నేర్చుకోవాలి అనే కార్యముని మనం నేర్చుకోవాలంట ఎందుకంటే దేవుడు ఈ విధమైన కార్యము జరిగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపును నువ్వు త్రోసి వేయవద్దు ఆ నడిపింపుని నువ్వు త్రోసి వేయబడవద్దు ఎందుకంటే పాత స్వభావము నీలో మళ్ళీ మళ్ళీ పైకి వస్తుందా పాత స్వభావము నీలో మళ్ళీ పైకి వస్తుందా ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఒకసారి క్షమించిన తర్వాత మనం వెనక జారటానికి వెళ్ళలేదు సహవాసంని కోరుతున్నావా ను కోల్పోతున్నావా ప్రశ్నించుకోవాలి ఈరోజు దేవుని సహవాసం నాకు అవసరము మనుషుల క సహాయం కంటే దేవుని సహాయమే ఉన్నతమైనది కదా ఉన్నతమైన సహాయం అది ఆయన చాలా గొప్పవి వర్ణించడానికి వీలు గొప్ప కార్యములు ఆయన మన సిద్ధపరిచిన దేవుడు ఏం ఆలోచిస్తున్నాం నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏం జవాబు చెప్పగలం ఈరోజు చెప్పగలమా తాత్సారం చేస్తామా లేదంటే నతి నతిగా చెప్తామా తప్పించుకోవటానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పశుధాత్మ దేవుడు నిన్ను కోరుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆయన సన్నిధిని కోరుకుంటున్నావా సంతోషంగా ఉన్నావా ఎడతెగక ప్రార్థిస్తున్నావా నీ కార్యంలో అన్నింటినీ ఎంతో గొప్పవాడు నమ్మకమైన దేవుడు కదా వాగ్దానం చేసిన వాడు నెమ్మది డు నమ్మకమైన దేవుడు యోగ్యుడైన దేవుడు గొప్ప దేవుడు కాబట్టే ఆయన తన సన్నిధిలోనికి మిమ్మల్ని పిలుచుకునే దినం వరకు నిందారహితులుగా ఉందాం కాబట్టి పరిశుదా నడిపింపు లేకుండా మాత్రం మన స్వంత ప్రయత్నాలతో ఏది కూడా చేయలేము ఆ నడిపింపు రావాలి అంటే సహవాసంలోనికి ఖచ్చితంగా రావాలి అలాగే వాక్యం ధ్యానంలోనికి ఖచ్చితంగా రావాలి అని రాకడ దినమునకు నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు సిద్ధపడిన వధువు సంఘముగా ఉండాలి ఎందుకంటే ఆ వధువు సంఘము ఇంకొక పురుషుడితో వెళ్ళిపోవటానికి వీలు లేదు కదా ప్రధానము చేయబడిన వధువు సంఘం మనం ఈ సంఘం అనేది శుద్ధమైనది నిష్కల్మశమైనది నిందారహితమైనది అయి ఉండాలి ఎందుకంటే మన పరిశుద్ధుడు నిష్కల్మకము నిందలు లేని పరమ పవిత్రుడు మహిమలో నివసించువాడు ఆయన వస్తున్నప్పుడు మహిమలోనే మనం ఆయన ఎదుర్కొంటాం ఈ శరీరంని ఇక్కడ విడిచిపెడతాం కాబట్టి మర్త్యమైన ఈ శరీరం అవసరను దేవుడే తీరుస్తాడు వాటి అవసరత కోసం మనం ప్రయాసపడాల్సిన పని లేదు మనం రోజువారీగా కష్టం చేస్తాము మనం ఉద్యోగ ధర్మం చేసుకుంటాము ఈ లోకరీతిగా ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబం చూసుకుంటాం పోషించుకుంటాం కానీ అదే ఫైనల్ కాదు ఎందుకంటే మన ఫైనల్ డెస్టినేషన్ మన గోల్ ఏంటి గురి ఎద్దకే పరిగెత్తుతున్నానని పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనము మన గోల్ అదే అంతేము అప్పుడే మనము ఆయన సన్నిధిలో చేస్తాం అంతవరకు రక్షణను కాపాడుకోవటం అంటే చాలా కష్టం ఎందుకంటే ఈ లోకరిధిగా సాతాను ఎన్ని బాణాలు ఎన్ని రకాలుగా ఎంత భయంకరంగా శోధిస్తుందో మనకు తెలుసు ఎందుకంటే మనం అనేక కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనా అంశాలు మనం చూస్తున్నాం కదా రోగాలతో మొత్తుతోంది కుటుంబ అవసరాలతో మొత్తుతోంది అది కానీ అన్నిట్లో నుంచి బయటపడేసేవాడెవరు ఒక్కడే ఒకడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ దేవుడిని నువ్వు నమ్ముతున్నావు అంటే విడిచిపెట్టవద్దు ఆ సహవాసంని కోరుకో ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తుంది ఎందుకంటే ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించడం ద్వారా సాక్షిగా నిలబడి నువ్వు దేవుడిని మహిమ పరుస్తున్నావు అల్టిమేట్లీ ఆయన చిత్తం ఆయనకు మహిమకరంగా మనం జీవించటమే ఆయనకు మహిమకరంగా ఈలోక రీతిగా నీకు ఎన్ని మెడల్సో రావచ్చు నువ్వు ఎంత ఆశలు సంపాదించవచ్చు అందులో నీకు తృప్తి ఈలోకరీతిగా ఉండవచ్చు కానీ నీకు అసంతృప్తి ఏ విషయంలో అంటే దేవుడి విషయంలో ప్రభు విషయంలో నీ నీలో కొంచెమన్నా అసంతృప్తి మిగిలిపోతే నువ్వు సిద్ధపడలేవు నీకు సిద్ధపాటు చాలా అవసరం అని పరిశుభేత మనతో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరికి ఇది నాకే కాదు అందరికీ కూడా నాతో మాట్లాడిన దేవుడు మనందరితో మాట్లాడు సిద్ధపాటికి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి సిద్ధపాటు కోసము వ్యతిరేకించవద్దు సిద్ధపాటు కోసము అడవిలో కదా యథా ప్రయాణంలో ఇస్రాయేలీలు ఒక తరము తరమే చనిపోయింది కదా కానాను చూడకుండానే చనిపోయినారంట వాళ్ళు మనం లాస్ట్ టైం మెసేజ్ చూసుకున్నాం నలభై సంవత్సరాలు పైబడిన ఒక తరం ఉంటుంది కదా ఆ తరం అంతా పోయిందట సనగబట్టి గొనగబట్టే దేవుని ఎదిరించబట్టే అవిశ్వాసం ప్రకటించబట్టే ప్రశ్నించబట్టే కదా అనుమానాలు వ్యక్తీకరించడం ఒక తరమే గతించిపోయింది పరలోకం అంటే పరమ కానాన్ని చూడాలి అంటే అదే సేమ్ అప్లికేషన్ అనమాట ఇక్కడ యహోశవ కాలిబు తప్ప అక్కడ ఇంకెవరు మిగలేదట ఆ తరంలో నలభై ఏళ్ళు పైబడిన వారు కాలిబుతో పాటు ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్న సంతానమే బయలుదేరింది కానానికి నలభై ఏళ్ళ వయసు కింద ఉన్న వారే అందరి లేరంట నలభై పైబడిన వారు వీళ్ళు ఇంకా ఎవరు పోలేదంట అంటే వాగ్దానం చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు కదా మోసే వాగ్దానాలు ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు అందరూ ఉన్నారు కదా మోసే వారికి మాటి మాటికి గుర్తు అందరూ ఉన్నారు కదా ఆ తరం ఉన్నది కానీ నిలబడలేకపోయింది మనం ప్రశ్నించుకుందాం మనం అలాంటి తరంలోకి వస్తామా యహోశవ కాలేబుల తరంలోనికి వస్తామా ప్రభువుని మన విశ్వాసంలో మనం బలపడుతున్నామా నీరస పడుతున్నామా ఆ మొదటి ప్రేమ మనలో ఉన్నదా లేదా ప్రశ్నించుకుందాం ఎందుకంటే మనల్ని మనం ఒకరిని హెచ్చరించము వాక్య రీతిగా మన మనం వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాం వాక్యరీతిగా దేవుని నడిపింపు ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు తమని తాము సరి చేసుకోవటానికి మనం ఒక మాటను ఇస్తున్నాం అంతే తప్ప ఒక మాట సహాయం మనము వారిని గైడ్ చేస్తున్నాం అనుకోవాలి మనం ఒక రకంగా కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు అంటే మనం సాక్షులుగా నిలబెడుతున్నాము అంటే ఆ సాక్ష్యము ఫలిత ఫలభరితంగా ఉంటుంది ఫలిస్తుంది ఒకరి జీవితంలో మన సాక్ష్యం ఫలిస్తుంది అంటే అది ఎంత గొప్ప కదా మనకు తృప్తిని ఇస్తుంది అది మనం గ్రేట్నెస్ కాదు మనకు ఒక తృప్తిని ఇస్తుంది పర్వాలేదు నా సాక్ష్యం కూడా ఒక విశ్వాసిని దేవుని సన్నిధికి నడిపించింది అంటే అది దేవుడి కార్యం ఇట్లా గమనిస్తే ఇట్లా గమనిస్తే మన సాక్ష్యం విని ఎగతాలు చేసిన వాళ్ళని వదిలేద్దాం ఎందుకంటే ఆ దేవుని సంకల్పంలో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రాబట్టుతారు రాబట్టబడతారు ఎందుకంటే దేవుడే వాళ్ళని ఆకర్షించుకుంటాడు కాకపోతే మనం సాక్షులుగా నిలబడాలి మరి మన సాక్ష్యం నిలబడాలి మనం పడిపోతే వాక్యం చెప్పిన మనమే పడిపోతే వాక్యం చెప్పిన మనమే నీరస పడితే డిప్రెషన్ లోకి మనం వెళ్ళిపోతే లేదా కార్యములు జరుగుతలేవు ఇంకెంతసేపు ఇంకెన్ని సార్లు అని దేవుని ప్రశ్నిస్తున్నావా లేదా ఆయన సమయం కొరకు ఎదురు చూస్తున్నావా జ్ఞాపకం చేసుకున్నాం దేవుని సహాయము మనకి కావాలి అంటే ఓర్పు నిరీక్షణ చాలా అవసరం ఈ ఓర్పు నిరీక్షణ ఎప్పుడు వస్తాయి నీకు అంటే ఆయనతో అనునిత్యం సహవాసము అనునిత్యం ఎడ తెగక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఇదే మన అల్టిమేట్ గోల్ అని చెప్తున్నాడు పావులు భక్తులు దశలోని పత్రికకు ఇది దేవుడికి మన పట్ల ఆయన చిత్తమాట ఆయన చిత్తం ఆయన ఇష్టం కాబట్టి ఆయనకు ఇష్టలై ఉండటకే మనము సిద్ధపడదాము దేవుడికి చిన్న వాక్యంను దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరశుద్ధాత్మ దేవ కృపా మైడ నీ యొక్క నడిపింపులో ప్రభ నీకు సన్నిధిలో నచ్చండి నీకు సహవాసంలో మేము ఎల్లప్పుడూ ఉండుటకు ప్రభ మమ్మల్ని బలపరచండి మమ్మల్ని సహాయం చేయండి మా సొంత ప్రయత్నంతో మేము ఏమి చేయలేం తండ్రి ప్రభ నీ నడిపింపు నీ యొక్క కార్యములు మా జీవితంలో జరిగించండి నీ నీ యొక్క కోరుకుంటున్నాం నాయన ప్రభ ఓర్పుతో నిరీక్షణతో మేము ఉండి ప్రభా ప్రేమతో ప్రతి ఒక్కరిని మేము దర్శించుటకు సహాయం చేయండి ఏ వాక్యం ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఫలింప చేయండి తండ్రి చల్లారిపోతున్న యొక్క పరిశుద్ధాత్మని ప్రభనతని ఉజ్జీవపరచండి నాయన మాలోన పరిశుధాత్మని ఎవడు ఉజ్జీవింపబడాలి మేము చల్లారపకూడదు ఆర్పకూడదు ఆయన నిరుత్సాహంలో ఉండకూడదు ప్రతి ఒక్కరిని బలపరచమని వాక్యం చేత మమ్మల్ని తెప్పలిచ్చని మనోనీతం వెలిగించమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుకు ఇసు కృపా నడిపింపు మనందరికీ సదాకాలంతో ప్రేసానికి ప్రమేష్